కాబట్టి ఏకబుద్ధి వర్ణముల నుండే పుడుతుంది ఒక కాగ్నిషన్ ఒక శబ్దం నుంచి పుడుతుంది ఆ శబ్దము అంటే అనేక వర్ణములు ఏమన్నా అనేక వర్ణములు లేవు కదా బుద్ధి పుట్టేపుడు ఒక వర్ణమే ఉంది కదా తత్కాలం ఉందంటే స్మృతి ఆ స్మృతి విల్ టేక్ ద స్మృతి అన్నది మెమొరీ అన్నది అది మీరు అనుకుంటారు మీరు కంట్రోల్ చేస్తున్నారు మీరు కమాండ్ చేస్తున్నారు అనుకుంటారు ఇట్ ఈజ్ నాట్ సో మరి మీరేం కంట్రోల్ చేయరు మీరు కమాండ్ చేయరు ఐ టెల్ యూ ది మైండ్ ఆపరేట్స్ బై ది నేచర్స్ లాస్ నాట్ బై యువర్ లాస్ నిద్ర లేచాక ఇక్కడ నడుస్తున్న వీళ్ళు నేను గుర్తుకు తెచ్చుకుంటాను అంటే వాళ్ళు గుర్తుకు రాదు అలాగా నిద్ర లేస్తుండగానే స్మృతి అంతే ఇట్ ఆపరేట్స్ నిజానికి నిద్ర లేవడం అనగా స్మృతి ఆపరేషన్ బిగినైందని అర్థం అండి దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అండ్ యూ డోంట్ కంట్రోల్ ఇట్స్ ఆపరేషన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఏ హయ్యర్ సోర్స్ మొత్తం స్మృతి జ్ఞానం అపోహనంచవును స్మృతంతా కూడా బై నేచర్స్ లాస్ బికాస్ వాట్ యూ కాల్ యువర్ మైండ్ ఈజ్ ద యూనివర్సల్ మైండ్ there is no personal mind universal mind only and it follows the nature's laws and one of those laws is smriti and another aspect of that lies apohanam and jnanam cognition based on the smriti first smriti then cognition and then forgetfulness forget you have to forget lante meeru jeevitham baruvai pothundi మర్చిపోతూ ఉంటారు ఇప్పుడు నిన్న కూర ఏమిటంటే చెప్తారు నిన్న కూర అంటే మీకు గుర్తుంది చెప్తారు మొన్న ఏమిటంటే కొంచెం ఆలోచించి చెప్తారు సపోజ్ గత నెల రోజుల కూరలన్నీ మీకు గుర్తున్నాయనుకోండి గాడ్ ఫర్బిడ్ యూ విల్ గో క్రేజీ కాబట్టి అపోహనం ఆ ఫైల్స్ అలా డిలీట్ అయిపోతూ ఉంటాయి మీరు ఎవళ్ళ మీద రాగం పెట్టుకుంటారో ఆ ఫైల్ డిలీట్ అవ్వదు మీరు ఎవరిని ద్వేషిస్తారో ఆ ఫైల్ డిలీట్ కాదు ఇట్ మేక్స్ యూ సఫర్ మీరు ఫైల్ క్లోజ్ చేయటం చేతనం వాళ్ళంటే రాగద్వేషాలు పెట్టుకోకూడదు ఒకటి యూ కన్ బి ఏ సింపుల్ పెర్సన్ చాలా అంశాలు ఉన్నాయి దేంట్లో కాబట్టి స్మృతి వల్లనే జ్ఞానము కలుగుతోంది దేని యొక్క స్మృతి వర్ణముల యొక్క స్మృతి కాబట్టి స్మృతములైన అంటే గుర్తుకు వచ్చిన వర్ణములతో ఆఖరి వర్ణాన్ని కలుపుకుని జ్ఞానం కలుగుతోంది కాబట్టి వర్ణా ఏవీ శబ్ద పూర్వపక్షం నను అనేకత్వార్ణానా నైకబుద్ధి విషయత ఉపపద్యతే ఈ అబ్జెక్షన్ రైస్ చేశారు ఇంతకుముందు వచ్చింది అబ్జెక్షన్ అది గుర్తు చేసుకున్నారు భాష్యకారులు వర్ణములు అనేకము బుద్ధి ఒకటి వాళ్ళకున్న సమస్య అది అనేక వర్ణముల నుండి ఒక బుద్ధి ఎలా అంటే ఎందుకంటే అనేక వర్ణముల నుండి అనేక వర్ణముల బుద్ధి పుట్టట్లేదు ఇప్పుడు రా అన్నాడు అనుకోండి రా మా అనే బుద్ధులు కలుగుతున్నాయి మీకు అలాంటి బుద్ధులు కలగట్లేదు శ్రీరామచంద్రుడు బుద్ధి కలుగుతోంది రా మా బుద్ధి కలగట్లేదు అని వైయాకరణల యొక్క మరపక్షం కాబట్టి రా బుద్ధి మా బుద్ధి కలగట్లేదు శ్రీరాముడి బుద్ధి కలుగుతోంది ఏకబుద్ధి కలుగుతోంది నాలుగు వర్ణాలు ఉన్నాయి కాబట్టి నాలుగు బుద్ధులు కలగట్లేదు అనేక వర్ణముల నుండి ఏకబుద్ధి కలుగుతా అంగీకారము కాదు కాబట్టి ఏకబుద్ధి కలుగుతోందంటే అది ఏకం ఏకబుద్ధి కలగాలి ఆ ఏకము స్ఫోట అంటే ఆ ఏకస్ఫోట ఎక్కడి నుంచి వచ్చిందండి మళ్ళీ అనేక వర్ణంలో నుంచి వచ్చింది మళ్ళీ ఆ తోట ఎలాగూ తప్పదు కాబట్టి ఈ స్ఫోటవాదాన్ని పట్టుకు వేలాడడం అంత మూర్ఖత్వం అదే కాదు ఇంకోటి ఇష్టం ఉండదు అలాంటే వైయాకరణలకు ఇష్టం ఉండదు నేను రోజు ఓ పండిత సభలో ఉపన్యాసం ఉంటే వెళ్ళా ఆయన పండితులు మంచి పండితులు ఆయన్ని ఆవేళ తర్కశాస్త్రం మీద ఉపన్యాసం పెట్టుకున్నాను తర్కశాస్త్రం మీద ఉపన్యాసం ఏంటి లేదా శ్రీరాముడి మీద ఉపన్యాసం ఉండాలి శ్రీకృష్ణుడి మీద ఉపన్యాసం ఉండదు లేకపోతే రాఘద్వేష అలాంటి టాపిక్ అయినా ఉండాలి కదా తర్కశాస్త్రం మీద ఉపన్యాసం ఏంటి అంటే ఆయన నేను తర్క పండితుండే తర్కపండితుండని ఆయనేమో కొంచెం గర్వంగా ఉంటారనమాట అంతేత ఆయన మనస్సుకి నచ్చుతుందని వీళ్ళు ఈ ఆర్గనైజర్స్ అలా పెట్టారు ఈ ఆర్గనైజర్స్ ఉన్న చూసే వాళ్ళు దానికి తగ్గట్టు ఉంటారు అంటే ఆయన ఇంకా పెట్టిరిగిపోయి తర్కశాస్త్రం మీద ఉపన్ చేస్తాను చెప్పాడు చెప్తూ ఉంటే ఆత్మకర్త ఆత్మ జడము ఇలాంటివన్నీ చెప్పు మొదలుపెట్టాడు మొదలుపెడితే ముక్కు మీద వేరేసుకున్నారు విన్న వాళ్ళందరూ ఎందుకంటే అద్వైతం వేదాంతం కొద్దిగా ఒప్పు తెలుసున్న వాళ్ళందరూ ఉన్నారు ఆయన ఏమన్నా అంటే చూడండి నన్ను తర్కం నేను తర్కం చెప్తున్నా కాబట్టి ఇది ఇలాగే ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ ఇలాగే చెప్పాలి అని సమర్థించుకుంటున్నాడు ఆయన ఈ వయ్యాకరణులు కూడా ఈ స్ఫోటన అలాగే సమర్థించుకోవాలి మేము వ్యాకరణం చదువుకున్నాం కాబట్టి ఇలాగే చెప్తాం మేము అని అలాగ అటువంటి మూర్ఖత్వంలో దాన్ని సమర్థించాలి తప్ప దాంతో సారమేం లేదు ఎనివే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఏక బుద్ధికి ఏక కారణం ఉండాలి ఒక కార్యానికి ఒక కారణం అంతేగాని అనేక వర్ణములు ఏకబుద్ధిని ఎలా కలిగిస్తాయి అన్నట్లయితే ఆబ్జెక్షన్ ఒకటి ఉంది వాళ్ళది దానికి సమాధానం మేము చెప్తున్నాము సతత్ప్రతిబ్రూమ దానికి ప్రత్యుత్తరాన్ని మేమిస్తున్నాము సంభవతి అనేకస్యాపి ఏకబుద్ధి విషయత్వం ఎందుకంటే అనేకముంటే అనేకమే ఉండ పుట్టాలి అనేకం నుండే అనేకమే పుట్టాలి అని రూలేం లేదయా అనేకము నుండి ఏకబుద్ధి పుట్టవచ్చును పంక్తి వనం సేనా దశ శతం సహస్రం ఇత్యాది దర్శనాత్ పంక్తి అంటారు పంక్తి అంటే వరుస పంక్తి ఈ పంక్తికి ఒడ్డించేయండి భోజనాలు పెట్టేయండి ఈ పంక్తిగా అంటారు ఆ పంక్తి అన్నది ఏకబుద్ధది పంక్తి అంటే ఒక బుద్ధది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది అనేకడి నుంచి వచ్చింది అనేకం నుంచి పంక్తి వచ్చింది ఏమంటే వనం అడవి నీకు తెలుసా తెలియదా తెలుసు అడవి అనే బుద్ధి ఏకమా అనేకమా ఏకము ఏకము అడవి అంటే ఒకటి అడవి కానీ అనేకము చెట్లు కలిసి ఏకము అడవి అనే ఒక బుద్ధి వచ్చింది అనేక జనులు కలిసి సేనా అనే ఒక బుద్ధి వచ్చింది పది డిఫరెంట్ వస్తువులు కలిసి దశ అనే బుద్ధి వచ్చింది శత ఈ సహస్రం ఇవన్నీ ఏకబుద్ధులు అనేకము నుండి ఏకబుద్ధులు వస్తున్నాయి అలాగే అనేక వర్ణముల నుండి ఏకబుద్ధి ముచ్చుటలో అబ్జెక్షన్ ఏమీ ఉండదు యాతు గౌరితి ఏకోయం శబ్ది సా బహుష్వే వర్ణే ఏకార్థావచ్చేద నిబంధనా ీ వనసేనాది బుద్ధివదేవా అయితే ఇప్పుడు వనము అంటే అనేకములైన చెట్లు కలిసి వనము అనేకము నుండి ఏకబుద్ధి వచ్చింది గౌహన్నది అది అనేకమును అనేకం కాదు అది ఏకము ఏకశబ్ద అని అంటారు ఇప్పుడు అకారాంత పుణ్యంగు రామశబ్ద అన్నప్పుడు రామశబ్దము ఒకటా అనేకమా ఒకటి అనేకండి వచ్చిన ఏకము ఏకబుద్ధి రామ అంటే ఏకశబ్ద జ్ఞానము రాముడు ఏక జ్ఞానము శబ్దము ఒకటి అని మరి లోకంలో ప్రయోగం ఉన్నది కదా మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వర్ణాహతు శబ్ద అని మీరు అంటున్నారు రామ అనేది ఒక శబ్దము అనే జ్ఞానం ఉండకూడదు శ్రీరామచంద్రుడు ఒక బుద్ధి అది అలాంటి పెట్టండి అదీరామచంద్రుడు ఒక బుద్ధిది ట్రూ ద ఆ బుద్ధిది ఏంచి పుట్టింది రామహ ఈ రామ అనేది అనేక వర్ణముల ఏకశబ్దమా అనేక వర్ణములు అన్నట్లయితే అనేక వర్ణముల నుండి ఏకబుద్ధి పుట్టుతోందని సెటిల్ అవుతుంది కానీ ఏకవర్ ఏక శబ్దము అంటే ఏక శబ్దం నుంచి ఏక బుద్ధి పుట్టిందే అవుతోంది కదా కాబట్టి మీ ఆర్గ్యుమెంట్ కుదరలేదు అని పూర్వపక్షం అని పూర్వపక్షం సిద్ధాంతి ఏమంటున్నాడు అనేక వర్ణముల నుండి ఒక బుద్ధి పుడుతుంది అని అనేక వర్ణాల నుండి ఒక బుద్ధి ఎలా పుడుతున్నాయా పుట్టదు కదా అనేకం నుంచి అనేకం పుట్టాలి కదా అంటే అనేకం నుంచి అనేకం పుట్టక్కర్లేదు అనేకం నుంచి ఏకం కూడా పుట్టచ్చు అనేక జనులు కలిసి ఒక సేన అని అంటున్నారు కదా అలాగే ఇక్కడ అనేక వర్ణాలు కలిసి ఒక బుద్ధి పుడుతుంది అనే సిద్ధాంతం దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే అనేక వర్ణాలు ఇవి లేవుగా ఒకే శబ్దం ఉంది తప్ప అనేక వర్ణాలు లేవు రామా అంటే ఒక శబ్దమా అనేక వర్ణముగా ఒకే శ్రద్ధ కదా అనేక వర్ణాలు ఇవి లేవుగా అన్నాడు అంటే చాలే అతి తెలివితేటలు రామా అన్నారండి అదే అనేక వర్ణములా ఒక శబ్దమా అది చెప్పండి దాని బుద్ధి తర్వాత ఆలోచిస్తాం దానివల్ల కలిగే జ్ఞానం ఒకటే దాంట్లో ఏం లేదు రామా అన్నది అనేక వర్ణములా ఒక శబ్దమా ఎవరినైనా అడిగిపో శబ్దం అనే చెప్తారు ఒక శబ్దమే చేసి చెప్తారు ఇప్పుడు నువ్వేమిటి అనేక వర్ణాల నుంచి ఒక బుద్ధి పుట్టిందంటున్నావు ఒక శబ్దం నుంచి ఒక బుద్ధి పుట్టింది కదా అని పూర్వపక్షం కాబట్టి దానికి సిద్ధాంతం ఏంటంటే చూడవ రామ గౌహు గౌహు అన్నది ఒక శబ్దము అనే దృష్టి సమాజంలో ఉన్నది అనే బుద్ధి కలదు ఆ బుద్ధి కూడా ఔపచారికమే ఉపచారం వాస్తవంలో ఒక శబ్దం కాదు అది అనేక వర్ణాలే అదే అనేక వర్ణాలే ఒక శబ్దముని ఉపచారం ఉపచారము అంటే అది అది దాన్ని మరోలా చెప్పినా తప్పేం లేని సందర్భాల్లోనే వాడతారు అంతే కానీ ఎక్కడ పడితే అక్కడ అలా ఉపచారం వాడుకుండవే అలా చెప్పినా తప్పేం లేదు ఇప్పుడు కుక్కను పట్టుకుని పిల్లని ఉపచారం అనుకోకూడదు కుక్కను చూపించి పిల్లి ఏదైనా పిల్లంటా కుక్కనంటే ఉపచారా అని అలా అనుకోకూడదు మిట్ట మధ్యాహ్నం అయింది భోజనాలు వడ్డించండి అన్నారు అంటే మిట్ట మధ్యాహ్నం ఎక్కడైంది పదకొండున్నారే కదా అలా తప్పు మాట్లాడేటువంటి చాలాసార్లో వెళ్ళు ఉపచారం ఆమె అనాలి అది ఉపచారం మిట్ట మధ్యాహ్నం ఆల్మోస్ట్ క్లోజ్ టు మిట్ట మధ్యాహ్నం ఉండడము బాగా ఎండగా ఉండి అందరికీ ఆకలి వేస్తూ ఉండడము ఇత్యాది అనేక కారణాల చేత మిట్ట మధ్యాహ్నం కాని చెప్పినారు అది ఉపచారం గంగాయా ఘోష ఉపచారం అవుతుంది అంతేగాని చెట్టు మీద ఇల్లు కట్టుకున్నారు అంటే ఉపచారం అవుతుంది అలాంటివేమి ఉండాలి కాబట్టి అది ఉపచారంతో చెప్పారు అలాగా రామాను ఒక శబ్దము అన్నారు ఎందుకంటే రామహారాము రామహారామయ్య రామార్జా రామయ్య అంటే నాలుగే స్వర్ణాలు నాలుగే స్వర్ణాలు నాలుగే స్వర్ణాలు నాలుగే స్వర్ణాలు అనకుండా విసిగెత్తి ఒక శబ్దము ఒక శబ్దం ఉపచారం అవడానికి నాలుగు వర్ణాలే బహుష్వేవ వర్ణేషు ఏకార్థ అవచ్ఛేద నిబంధన ఏమంటే అనేక వర్ణాలని పట్టుకుని ఒకే శబ్దము అని ఎలా చేస్తారు హేతు ఉంటే ఉపచారం చేయచ్చు గంగాయం ఘోష అనే హేతు ఉంది యొక్క పవిత్రత చల్లని గాలి ఈ పల్లికి తగులుతూ ఉంటాయి అనే హేతువును బట్టి గంగలో ఘోషం ఉండకపోయినా ఉన్నట్టుగా చెప్పారు ఉపచారం అలాగే మిట్ట మధ్యాహ్నము అంటే ఇంక దగ్గర వచ్చేసింది మిట్ట మధ్యాహ్నం ఆకలి వేస్తోంది జనాలకి మిట్ట ఎలా ఉంటుందో అలా ఉంది ఆ కడుపులోను అనే ఉపచారంతో అలా చెప్పారు అనేక వర్ణాలని పట్టుకుని ఒకే శబ్దం చెప్పుటలో నీకున్న హేతువు ఉపచారం చేయడానికి హేతువుటి అంటే హేతువుంది ఏమిటంటే హేతువు ఈ అనేక వర్ణాలు కలిసి ఒకే అర్థాన్ని కలిగిస్తున్నాయి మాకు అనేక వర్ణాలు కలిసి ఒకే అర్థాన్ని వస్తున్నాయి ఈ వర్ణాలు ఈ వరుసలో ఎక్కడ ఎప్పుడు ఉన్నా ఒకే అర్థం వస్తుంది ఇంకా అర్థం మారదు కాబట్టి ఈ వర్ణాలను అన్నిటినీ కలిపేసి ఒక ముద్ద మనం ట్రీట్ చేయొచ్చు ఇది ఓటు బ్యాంక్ లాగా వీళ్ళందరూ ఒకడికే ఓటేస్తారు ఓటు బ్యాంకు ఆ ఈ వర్ణాలు ఈ వరుసలో ఎక్కడ ఉన్నా ఒకే అర్థం వస్తుంది అర్థం మారదు కాబట్టి ఈ నాలుగు వర్ణాలని ఆ వరుసలో ఒక శబ్దముగా వ్యవహారమే వ్యవహారమే వాస్తవంలో అవి నాలుగు వర్ణములే ఔపచారికి ఎలా అయితే వనబుద్ధి సేనాబుద్ధి వనము అనే బుద్ధి వచ్చింది అనేకమునందు ఏకబుద్ధి వచ్చింది ఎందుకంటే అవన్నీ ఎప్పుడూ కలిసే సేనా అన్నప్పుడు కూడా అనేకమునందు ఏకబుద్ధి వచ్చింది అవన్నీ ఎప్పుడు కలిసే ఉంటున్నాయి కనుక విడివిడిగా కూడా కలిసే అలాగే వర్ణములు కూడా వేరువేరుగానే ఉంటాయి కానీ ఎప్పుడు కలిసి ఉంటున్నాయి కనుక అవి ఒక శబ్దము అనే బుద్ధి వచ్చింది వాస్తవానికి అవి అనేక వర్ణములే అవే అనేక వర్ణములే ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు వెయ్యి మంది పోయారు అన్నారు దేర్ ఆర్ నో థౌజండ్ డెత్స్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ డెత్ వన్ డెత్ వన్ డెత్ వన్ డెత్ వన్ డెత్ అలాగే ఉంటుంది దే డోంట్ యాడ్ అప్ వన్ డెత్ వన్ డెత్ అలాగే ఉంటుంది ఎడోంట్ యాడ్ ఆఫ్ కానీ ఉపచారంతో మనం న్యూస్ పేపర్ వాళ్ళు యాడ్ చేస్తాం ఉపచారంతో ఆ థౌజండ్ బుద్ధి పెడతాడు అక్కడ అలాగే ఇక్కడ రా మా ఏదేదో యాడ్ ఆఫ్ కానీ ఎప్పుడు కలుస్తుండే అదే అర్థాన్ని ఇస్తున్నాయి కనుక ఉపచారం చేత వాటికి ఏకశబ్దం ఏకశబ్దము అనే వ్యవహారము కలదు కాబట్టి ఫైనల్గా స్మృతి చేతను సహాయాన్ని తీసుకుని స్మృతి చేతను అసిస్ట్ చేయబడి అనేక వర్ణములు కలిసి ఏకబుద్ధినే ఇస్తాయి సరిపడుతుంది దీనికోసం స్ఫోట అన్నది అక్కరలేదు అత్రహా దీని మీద మళ్ళీ ఇంకా కొంచెం చర్చ కలదు ఇంకా ఉంది చర్చ అప్పుడే అవ్వలేదు ఇసక ఇసక పాత అని ఒక మాట చెప్తూ ఉంటాను కదా నేను అలాగే ఈ చక్కెర భావిష్యే అలాగే అవుతుంది ఇసుక తీసుకోండి ఏమవుతుంది దీని ఒకళ్ళు ఒక అబ్జెక్షన్ ఒకటి చేస్తున్నారు ఎది వర్ణ ఏవా సామస్తేనా ఏకబుద్ధి విషయతాం ఆపద్యమానా పదం సు ఏమండి మీరు అనేది ఏమిటి పదం అంటే ఏమిటి అర్థం చే అర్థం ఒకటే పదం పదానికి ఉండే అర్థంలో భేదమేం లేదు అర్థం ఒకటే పదం ఒకటా కదా పదం కూడా ఒకటే లోకల్లో ఎలా ఉందండి పదం ఒకటే ఉంది కదా రామ అంటే ఒక పదం అంటున్నారా నాలుగు వర్ణాలు అంటున్నారా ఒక పదం అంటే మీరేమంటారు పదం అనగానేమి వర్ణములే పదము అంటే వర్ణములన్నీ కలిసి ఒక క్రమంలో ఉండి ఒకే జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి కనుక ఆ కారణం చేత ఉపచారము వలన అనేక వర్ణములకు ఒక పదము అనే వ్యవహారం మీరు చెప్తున్నారు అదే అదేనా మీరు చెప్పేది అవునాయా అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు గమనించారా డిస్కషన్ బుద్ధి నుంచి పదం మీదకి వచ్చింది బుద్ధి సెటిల్ అయిపోయింది అక్కడ స్ఫోటాలేదేమీ లేదు వర్ణములే జ్ఞానాన్ని కలిగిస్తాయి మరి అయితే ఈ వర్ణాలకి పదానికి మధ్యనుండే రిలేషన్ ఏమిటి పదం అనేది ఒకటి ఉందంటవా లేదంట బుద్ధికి వర్ణాలకి మధ్యన పదం అనేది ఒకటి ఉందంటవా లేదంట పదం అంటూ వేరే ఏం వర్ణాలే పదం అంటే వర్ణాలే పదం అంటే మరి వర్ణములు అనేకం కదా పదం ఒక్కటి కదా అంటే అనేకములందు ఏకత్వ బుద్ధి ఉపచారము సేనా అంటే ఏకత్వ బుద్ధి లేదు అనేకం లేదా అలాగే ఇదిను అంటే అయితే మీరేమంటారు వర్ణములన్నీ కలిసి ఒక పదంగా ఉంటాయి అనేకములైన వర్ణములు కలిసి ఒకే జ్ఞానాన్ని ఇస్తున్నాయి కనుక వాటన్నింటికీ ఒక పదమనే వ్యవహారము అని అదేనా మీరు అనేది ఎస్ మరైతే ఓ సమస్య ఉన్నప్పుడు తత జరారాజా కపిక ఇత్యాదిషూ పదవిశేష ప్రతిపత్తిర్న స రాజా జరా వేరువేరు పదాలా ఒకటే పదమా మీరు సమాధానం చెప్పద్దు పండి ఎందుకంటే పండితులు సమాధాన సందర్భాన్ని బట్టి చెప్పే ప్రమాదం ఉంది రోడ్డు మీద వెళ్ళేవాడిని ఎవరినైనా అడగండి రాజా జరా ఒకటే పదమా రెండు పదాలు రెండు పదాలు కదాయా రాజా అంటే పులింగం జరా అంటే స్త్రీలింగం అర్థాలు వేరు రెండు పదాలు రెండు పదాలు ఎలా అవుతాయి ఎందుకంటే అవే కదా అవే అవే వర్ణములు వర్ణములే కలిసి పదం వస్తుందన్న నువ్వు అంటున్నావు పదం అనేది వేరే ఏం లేదు వర్ణములే ఉన్నాయి అంటున్నావు వర్ణములే ఉన్నాయి పదం అంటూ ఏం లేదు ఉద్యో ఉపచారంది ఉన్నది వర్ణములే మరి ఉన్నది వర్ణములే అయితే రాజాన్న అవే వర్ణాలు జనాన్న అవే వర్ణాలు కనుక ఈ రెండింటికి తేడా తెలియకూడదు విశేష ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే తేడా విశేషం తేడా తేడా తెలియకూడదు కపిక తేడా తెలియకూడదు ఈ కపిహికి పికహాకి మేము చిన్నప్పుడు ఒక శ్లోకంగా అంటస్థం చేశాం నేను కూడా వినే ఉంటాను కాక కృష్ణ పిక కపిహి కాదు కాక అది వేరే సో కపిహి పికహ ఒకే అక్షరాలుగా వేరు వేరు అక్షరాలు ఎక్కడున్నాయి ఒకే వర్ణాలు వర్ణాలన్నీ కలిసి ఒకే పదం అవుతుందని ఉర్గ వ్యవహారంలో తేడా ఏం లేదు అన్నట్లయితే కపిహికి పికహాకి తేడా ఉండకూడదు ఉంది తేడా వస్తుంది కాబట్టి పదమనేది వేరే ఏమీ లేదు వర్ణములే పదము అనే మాట పొసగదు ఓకే అవి పూర్వపక్షం త ఏవ హి వర్ణ ఇతరత్ర ఇతరత్ర ప్రత్యవభాసంతే ఇది రాజా అన్నప్పుడు మీకేం వర్ణాలు ప్రకాశిస్తున్నాయి మీ బుద్ధికి ఏం వర్ణాలు తెలుస్తున్నాయి రేఫ జకారము రెండు ఆకారములు జార జారా రాజా జరా జరా కాదు జారా జారా అన్నప్పుడు కూడా జారా అంటే వేశ్యానర్థం సో వైశ్య అర్థంలో కూడా జారా అన్నప్పుడు కూడా రెండే పదాలు రెండే అక్షరాలు రెండు ఆకారములు అవే కాబట్టి ఇక్కడ అక్కడ ఒకే అక్షరాలు మాకు గోచరిస్తున్నాయి నువ్వేమంటున్నావు వర్ణం అనేది వర్ణము లేనయా పదం అంటే పదం అంటూ వేరే ఏమి లేదు ఆ వర్ణాలు ముద్దే పదము ఆ పదంగా వ్యవహారం తప్ప ఉపచారం తప్ప పదం అంటూ ఒకటేమీ లేదు అని నువ్వు అంటున్నావు మరి మేమేమో రెండు వేరువేరు పదాలు ఉన్నాయనుకుంటున్నాం ఈ అబ్జెక్షన్ అర్థమైందండి హౌ కెన్ ఇట్ బి అత్రమహ దీని మీద మా సమాధానం ఇలా ఉంది సత్య సమస్త వర్ణ ప్రత్యవమర్షే అది ప్రత్యవమర్ష అంటే సాక్షాత్కారహ అని అర్థం అన్ని వర్ణాలు కనబడుతున్నాయి పోలేండి స్మృతిహీనండి స్మృ స్మృతిహీన కూడా బాగా జారా ఎన్ని వర్ణాలు ఉన్నాయో రాజా అన్నా అవే వర్ణాలు ఇక్కడ ఎన్ని వర్ణాలు ఉన్నాయో అక్కడ కూడా అన్నే వర్ణాలు మనకు అనుభవానికి వస్తున్నాయి దాంట్లో ఏం సందేహం లేదు అది వాస్తవమే యథా క్రమానురోధిన్య ఏవ పిపీలికా పంతి బుద్ధిమారోహంతి ఇప్పుడు కేవలం ఇటువంటి చల్ల చెదరగా తిరుగుతోంటే పంతి అని అనుభవం చీవలు అలా వరసగా పంక్తిలా వెళ్తాయి కదా అవి చల్ల చదువు ఎక్కడో చీవా అక్కడో చేయవా ఇక్కడో చేవా చే అలా తిరుగుతూ ఉంటాయి అవి తిరుగుతూ ఉంటే పంక్తి అన్నారు అవే చీమలు ఒక వరసలో వెళితే వాటికి పంక్తి పేరు అలాగే జకారము రేఫ ఆకారములు అలా అలా అర్జును పదం పదబుద్ధి కలగదు వాటికి ఒక కూర్చోబెడితే పదబుద్ధి కలుగుతుంది రాజా పదబుద్ధి కలుగుతుంది మీరు ఆ వరుసను డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఇంకో పద కలుగుతుంది జారా వేరే పదబుద్ధి కలుగుతుంది కాబట్టి వర్ణములు అవే అయినా చేవలు అవే అయినా పంక్తి బుద్ధి కలగాలంటే క్రమం ఉండాలి అలాగే వర్ణములు అవే అయినా పదము బుద్ధి కలగాలంటే క్రమం ఉండాలి కాబట్టి ఇప్పుడు మనకి పదం కావాలంటే ఎన్ని వచ్చాయి వర్ణములు క్రమము వచ్చింది క్రమము అంటే స్మృతి అని అర్థం స్మృతయే క్రమము కాబట్టి వర్ణములు క్రమము కలిస్తే పదం అవుతుంది ఇప్పుడు వర్ణములు మారిపోయి క్రమం ఇంకా వర్ణములు మారిపోతే క్రమం కూడా క్రమం ఇంకా చెప్పి లేదు అదే క్రమం నాలుగు వర్ణాలు వర్ణములు మారిపోయాయి మారిపోతే పదం మారిపోతుంది కానీ వర్ణములు అవే ఉన్నాయి క్రమం మారింది అప్పుడు కూడా పదం మారిపోతుంది కాబట్టి క్రమం నిర్ధారిస్తుంది ఆ తేడాలని క్రమం అకౌంట్ ఫర్ చేస్తుంది రాజా జారా క్రమం క్రమాన్ని బట్టి వచ్చిన తేడా బట్ స్టిల్ రాజా అన్నా వర్ణములే జారా అన్నా వర్ణములే తేడా ఏమిటయ్యా క్రమం తేడా క్రమాన్ని బట్టి అర్థంలో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఇప్పటికీ సిద్ధాంతం అదే ఏమిటి వర్ణాహ ఏవహి శబ్దం శబ్దం వాళ్ళు స్ఫోటం ఎందుకు పెట్టారో తెలిసిన వర్ణముల కంటే విలక్షణమైంది ఒకటి ఉంది అది జారా అన్నప్పుడు వేరే రాజా అన్నప్పుడు వేరే కాబట్టి అర్థం మాత్రం ఉందని అలా చెప్తాడు అవే అయితే స్ఫోట ఒకటే వర్ణములు అవే అయితే అర్థం ఒకటే ఉండాలిగా అని చెప్తాడు క్రమ మరి వేరు వేరు స్ఫోటలు ఎక్కడి క్రమాన్ని బట్టి అంతే మళ్ళీ ఈ స్ఫోట అక్కర్లేదు వర్ణములు క్రమము సరిపడింది క్రమం మారితే వర్ణములు అవే అయినా కూడా పదాలు మారిపోతాయి అర్థాలు కూడా మారిపోతాయి త్ర వర్ణా అవిశేషేపీ క్రమవిశేషకర్త పదవిశేష ప్రతిపత్తి నరుధ్యతే రాజా జారా ఇత్యాది స్థలముల ఎందు వర్ణములలో తేడా లేదు విశేషమంటే తేడా వర్ణానం అవిశేషేపి వర్ణములలో తేడా లేకపోయినా క్రమంలో తేడా ఉంది కనుక ఆ క్రమంలో తేడాను బట్టి పదములలో తేడా మనకి తెలుస్తూ ఉన్నది కాబట్టి వర్ణములు అవే వృద్ధ వ్యవహారీ వృద్ధులంటే ఆయన ఉపవర్షాచార్యులు మొదలైన పెద్దలు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇమే వర్ణా క్రమానుగృహీతా గృహీత విశేషసంబంధా సంత్యవహారే ఏకైకవర్ణగ్రహణానంతరం సమస్తపమర్శి బుద్ధ తాదృా ప్రత్యవభాసమా తమ్ అవ్యచారేణ ప్రయ్యర్ణవాదిన లఘీయసీ కల్పనా మంచి మంచివాక్యం ఇప్పుడు వర్ణములు క్రమము పదము స్ఫోట బుద్ధి ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఏమంటే వర్ణములు అనేకమవుతుంది క్రమం ఉంటుంది దాని నుంచి పదము అనేది ఏకము నిర్మాణం అవుతుంది ఆ ఏకమైన పదము నుండి ఏకమైన స్ఫోట పుడుతుంది ఆ ఏకమైన స్ఫోట నుండి ఏకమైన బుద్ధి కొడుతుంది అని స్ఫోటవాదుల కల్పన అని స్ఫోటవాదుల కల్పన అలా ఎందుకు కల్పించారంటే వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఈ ఏకస్ఫోట లేకుంటే ఏకపద బుద్ధి కలగడానికి వీలుండదు ఏకపద బుద్ధి కలుగుతోంది కదా వర్ణములు అనేకము క్రమము ఒక పదము అనే బుద్ధి కలుగుతుంది కదా ఇది ఒక పదము అనే బుద్ధి కలుగుతుంది ఇది ఒక పదము అనే బుద్ధి కలుగుతుంది అంటే దేన్ని బట్టి కలగాలి అనేక వర్ణాలను బట్టి ఎలా కలుగుతుంది కలగదు అవి అనేకములు కదా ఇది పదము అనే బుద్ధి ఏక ఏక ఒక పదము అనే బుద్ధి కలగాలంటే ఒక స్ఫోటకి చెందిన ఒక పదము ఆ స్ఫోట దాని ఎందు ఏకత్వ బుద్ధిని పట్టుకొస్తుంది అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమండి కాబట్టి ఒక పదము అనే బుద్ధి కలుగుతుంది ఒక స్ఫోట అవ్వడం చేత అస్ఫోటం వచ్చింది అస్ఫోటను బట్టి ఇది ఒక పదము అని బుద్ధి కలిగింది అని అనే ఒక జ్ఞానం కలిగింది ఆ పదానికి అర్థము అనే జ్ఞానం కూడా కలిగింది ఇదంతా కూడా ఇటు పదము యొక్క ఏకత్వాన్ని అటు అర్థము యొక్క ఏకత్వాన్ని స్ఫోట నిర్వహిస్తూ ఉంటుంది అది వాళ్ళ ఆర్గ్యుమెంట్ పెద్దలు ఉపవర్షాచార్యులు మొదలైన వర్ణవాదులు ఉన్నారే వాళ్ళు వర్ణవాదులు వాళ్ళు స్ఫోటవాదులు కాదు వాళ్ళు ఏమన్నారంటే అనేక వర్ణములు క్రమము ఒక పదము ఒక అర్థము సరిపడుతుంది మధ్యలో స్ఫోట అక్కర్లేదు ఏమండి నీ సమస్య ఏమిటి ఇది ఒక పదం అవ్వాలంటే ఈ అనేక వర్ణాల నుంచి హెల్ప్ రాదు ఏకస్ఫోటం నుంచి ఏకత్వం దీనికి వస్తుంది అదే కదా నీ అర్థమంటూ ఏమీ సమస్య కాదయా ఎందుకంటే అనేక వర్ణాలను బట్టి ఇది ఒక పదం అవ్వదు మేము కానీ ఒక అర్థాన్ని బట్టి ఇది ఒక పదం కాబట్టి దీని ఏకత్వాన్ని నిర్వహించటానికి ఏక అర్థం ఉన్నది కదా అర్థం ఒకటి అనే బుద్ధి ఉన్నది కదా దాన్ని బట్టి దీనికి ఏకత్వం నిర్వహింపబడుతుంది అర్థం ఏకమైన అర్థం చేత ఏకమైన పదము అనే జ్ఞానం నిర్వహింపబడుతూ ఉంటే ఇంకా మళ్ళీ ఏకమైన స్ఫోటం వస్తే కానీ ఇది ఏకమైన పదం అవ్వదని నీకెందుకు ఈ సమస్య లఘీయసీ కల్పన ఏమంటే ఏది బాగుంది చెప్పండి నేను మళ్ళీ చెప్తాను మీరు కొంచెం ఉపయోగపడాలి అనేక వర్ణములు క్రమము పదము ఒక్కటి ఈ ఏకత్వాన్ని మీరు నిలబెట్టారు ఎలా నిలబెట్టతారు మేము అంటాము ఒక స్పోటనేది అనేది ఏకము దాన్ని బట్టి దీనికి పదమునకు ఏకత్వం వచ్చింది అని అంటాము అంటే అక్కర్లేదు అక్కర్లేదే ఎందుకంటే అర్థము ఏకము దాన్ని దీనికి ఏకత్వం వచ్చిందంటే సరిపడు ఎందుకంటే ఏకమైన అర్థం నుంచి ఏకమైన పదానికి ఏకత్వం సిద్ధిస్తూ ఉండగా ఈ ఏక పదమునకు ఏకత్వం సిద్ధించడం కోసం మళ్ళీ ఏకస్ఫోటన ఒకదాన్ని నువ్వు కల్పించటము బరువు అది కల్పించకుండగా ఇలా కల్పించుకున్నావు అనేకములు వర్ణములు క్రమమున్నది ఏకపద బుద్ధి కలదు ఆ బుద్ధి ఏకార్థ జ్ఞా ఏక జ్ఞానము వలన ఏకబుద్ధి బుద్ధి కలిగింది అయిపోయిందంటే లఘీయసి కల్పన మీకు స్ట్రక్చర్ చాలా లైట్ గా ఉంది లఘు లైట్ లైట్ స్పెల్లింగ్ ఏమిటి ఎల్ఐజీహెచ్ టి దాంట్లో లఘు లేదు లఘు లైట్ డాటర్ దుహిత స్పెల్లింగ్ ఏమిటి డాటర్ స్పెల్లింగ్ డిఏటిఏ కాదు డిఏయూ జిహెచ్ అంటే మీకు ఆ దుహిత లక్షణాలన్నీ దాంట్లో వచ్చాయి మీకు హీని తమిళనాడు పోతే ఘీ అంటారు వాళ్ళు దుహిత అంటాడు దుహిత అంట మఘా గణపతి కాగా అసలు పలకరు లేవు లేవు అని మొదలుపడతాడు దాని మీద మళ్ళీ పాడేప్పుడు మఘ అని వదిలేస్తాడు దాన్ని ఎప్పుడన్నా మఘాయే ఏం మఘాయేంటండి క్యా మహాగణపతి దేశుడు ఇప్పుడు సవాత ఇది ఇలాగే కల్పించి చేయడం ఏం బాగోలేదు సంగీతం పేరు చెప్పి అన్నీ తప్పులే విసి వస్తుంది వినబుద్ధి కాదు కేవలం వాళ్ళ లాంటి వాళ్ళు పాడితే వినబుద్ధి వస్తుంది ఎందుకంటే సాహిత్యంలో తప్పులు ఉండవు కనుక ఇప్పుడు ఈ వాక్యం చూడండి వృద్ధ వ్యవహారం ఇలా ఉందండి ఇవే వర్ణాలండి వాటిని క్రమంగా ఉచ్చరించటము దానికి స్మృతి వాటి అనుగ్రహం ఆ వర్ణాలకి వచ్చింది దానికి ఒక పర్టికులర్ అర్థము ఒకే అర్థము కలదు అనే అర్థజ్ఞానం కూడా వెంటనే కలిగిపోతుంది దాన్ని అన్ని వర్ణాలు కలిపి ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి ఎన్నిసార్లు విన్నా ఒకే అర్థం కలుగుతోంది కనుక ఈ అన్ని వర్ణములు ఈ క్రమంలో ఉంటే ఇది ఒక పదము అనే బుద్ధి నిర్మాణం అవుతోంది ఏకైక వర్ణగ్రహణానంతరం సమస్త ప్రత్యవమర్శిణ్యాం బుద్ధవు సో రా బుద్ధి కలిగింది మా బుద్ధి కలిగింది గ్యాప్ పెట్టాడు అక్రమం కాబట్టి రా జ్ఞానం కలిగింది మా జ్ఞానం కలిగింది క్రమజ్ఞానం కలిగింది ఇది ఒక యూనిట్ ఒక గుంపు ఒక సముదాయము అనే జ్ఞానం కూడా కలిగింది కలగగానే అర్థజ్ఞానం కలిగింది ఆ అర్థజ్ఞానం కలుగుతూ ఉన్న సమయంలోనే ఇది ఒక గుంపు అనే జ్ఞానం కూడా కలిగింది అంచేతనే మీరు సమాసపదం చెప్తుంటే వెయిట్ చేస్తారు పెద్ద సమాసం చెప్తున్నారనుకోండి వేచేస్తారు కంగారు పడడం ఎందుకంటే ఇంకా ఒక అనే జ్ఞానం ఇంకా కలగడం తర్వా కానీ రామా అనేప్పటికీ జ్ఞానం కలిగిపోయింది అక్కడ రెండు రకాల ప్రక్రియ అవుతోంది వర్ణములు క్రమము గ్రహింపబడుతున్న సమయంలోనే అర్థజ్ఞానం కలగడంతో పాటుగా ఇది ఒక గుంపు అనే జ్ఞానం కూడా కలుగుతుంది ఆ ఒక గుంపు అనే జ్ఞానానికే పదం అని పేరు ఇంకా స్ఫోటాలేదేమీ లేదు అదే సరిపడుతుంది ఆ వాక్యం చూడండి స్వవ్యవహారేపీ ఏకైక వర్ణగ్రహణానంతరం సమస్త ప్రత్యవమర్షిణ్యాం బుద్ధౌ తాదృశా ఏ ప్రత్యవ ఇప్పుడు రా మా అనేప్పటికీ ఇది ఒక గుంపు బుద్ధి కలిగింది ఆ ఒక గుంపులో రా ఉంది మా ఉంది క్రమం ఉంది సో సమస్త వర్ణములు ఉన్నాయి క్రమము ఉన్నది అదంతా కలిపి ఒక గుంపు అనే జ్ఞానం కూడా కలిగింది కలిగి ఈ వర్ణములను ఈ క్రమములో కలిగి ఉన్న ఈ గుంపునకు ఈ అర్థము అని కూడా కలుగుతుంది ఇప్పుడు రాజా అనగానే రేపు ఉన్నది ఆకారం ఉన్నది జా ఉన్నది ఆకారం ఉన్నది ఇది గుంపు ఈ గుంపుకి అర్థం కింగ్ అని అని అలా స్పష్టంగా కలుగుతుంది జారా వర్ణాలవైన క్రమం మారి గుంపు గుంపు మారిపోయింది క్రమం మారడం చేత అర్థం కూడా మారిపోయింది కాబట్టి ఈ పదం వేరు ఆ పదం వేరు అది తెలుస్తూ అది జ్ఞానం కలిగిపోతుంది ఇంత చక్కగా వర్ణములతో వ్యవహారం సరళంగా సాగిపోతుంటే ఈ స్ఫోట అనేది అనవసరము తెలిసిందండి కాబట్టి సమస్త ప్రత్యమనిషి జ్ఞాబుద్ధ అంటే సమస్త అంటే గుంపు గుంపుని తెలుసుకునే బుద్ధి ఎల్లు తాదృశాహ ఏవ ప్రత్యవభాసమానా ఆ గుంపులో ఆ వర్ణములు ఏ క్రమంలో ఉన్నాయో ఆ క్రమంలోనే తెలుస్తూ ఉంటాయి అదే సమయంలో ఆయా అర్థము తం తం అర్థం రాజా అన్నప్పుడు ఏ అర్థమో అర్థమే జారా అన్నప్పుడు మళ్ళీ రాజనే అర్థం కలగదు అవ్యభిచారేణ మీరు రాజా అని ఎన్ని వందల సార్లున్నా ఒకే అర్థం కలుగుతుంది రాజా అని పదిసార్లు అన్నారనుకోండి పదిసార్లు అని పదకొండోసారి జారా అన్నారనుకోండి అది పదకొండోసారి కూడా రాజు అని అర్థం కలుగుతుందా కలగ ఏమిట్రా పదం మార్చేమంటాడు అవ్యభిచారే ఓసారి రాజా అంటే రాజని ఇంకోసారి రాజా అన్నప్పుడు జారని అర్థం మీకు కలుగుతుందా అలాగా కలగట్లేదు అవ్యభిచారంతో ఆ గుంపుకి అదే అర్థం వస్తుంది కాబట్టి ఆ గుంపు పదం వేరే గుంపు కొద్దిగా మారేప్పటికి క్రమం మారేప్పటికీ గుంపు అదే అయినా క్రమం మారేప్పటికీ పదం మారిపోయింది అర్థం మారిపోయింది కాబట్టి ఇలాగ చెప్పుకుంటే వర్ణవాదుల యొక్క స్ట్రక్చరు లఘువుగా ఉన్నది చాలా తేలికగా ఉన్నది స్ఫోటవాదినస్తు దృష్టహాని అదృష్ట అంత లఘువుగా వర్ణవాది చక్కగా వ్యవస్థను చేసి ఇది కాదని మధ్యలో స్ఫోట అనేదాన్ని నువ్వు ప్రవేశపెడితే ఉన్నదాని విడిచిపెట్టుట హాని అంటే విడిచిపెట్టడం ఓహా త్యాగే లేనిదాని కల్పించుట ఏది కనబడుతుంది అనుభవానికి వస్తుందో పక్కన పెట్టేయడం అనుభవానికి రానిది స్ఫోట అనేదాన్ని ఒకదాన్ని కొత్తగా కల్పించి ఇలా చేయటం చాలా తప్పు ఇప్పుడు లింగంలో నోటి నుంచి తీశాడు అంటే అంతకుముందు నోట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు నోటి నుంచి తీశాడు సరిపడదు దానికి దానికి సరిపడదు అలా కాకుండా అలా కాదు మీరు కల్పించండి చూస్తాను అలా కల్పిస్తాను అలా కాదు నవ్ యూ వర్క్అవుట్ యూ ట్రై ట్రై You will be bogged down in all kinds of contradictions. మీరు ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు మీరు ట్రై చేయండి మీ ప్రజ్ఞ ఇవ్వడం చూస్తాను మీరు మిమ్మల్ని ఏం తీయమంటలేదు నేను ఆ తీసిన దానికి లోపల పెట్టుకున్నాడు తీసాడు కాకుండా ఇంకో పద్ధతి ఇంకో ఒక స్ట్రక్చర్ మీరు చెప్పండి చూస్తాను మీ ప్రజ్ఞవ్వడం చూస్తాను నేను చెప్పండి ఎందుకంటే కనపడుతున్న తెలియని దాని ఏ రకమైన జ్ఞానంలో విషయం కాని దానిని కల్పిస్తాడు అదంతా కూడా తప్పది దృష్టాంతం సరైంది కాదు ఉడికే డైగ్రెషన్ దృష్టాంతం అంత పెర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వదు కొన్ని మ్యాచ్ అవుతాయి కొన్నాం ఓ చాలండి వెంట ఓర్ణ నమ్మదం పూర్ణం పూర్ణ